ఆ విధంగా విషయము విషయ ఒకే ప్రకాశము విషయ రూపంగాను విషయీ రూపంగానూ కూడా ఉన్నది ఎందుకంటే సకల వాసన రూపములో నుండే ఆ అంతఃస్కరణ వృత్తి ఆ స్వప్నా విషయమై ప్రకాశించును స్వప్నమునందు అది అంటే అంతఃకరణ వృత్తి తానే ప్రకాశము అని చెప్పబడుతోంది మరియు స్వే జ్యోతిష ఆ వృత్తికి సాక్షి అయిన జ్యోతి సాక్షి అంటే ద్రష్ట ఆ జ్యోతి సంఘాతము కంటే విలక్షణమైన స్వరూపము గలది అంటే వివిక్త రూపేణ అంటే డిస్టింక్ ఆ జ్యోతి ఉన్నందు ఆత్మజ్యోతి కదా ఆత్మజ్యోతి హేను మొదలుపెట్టాను కదా మనం ఈ ఆత్మజ్యోతి ఉన్నదే ఇది వివిత్తమైన స్వరూపము గలది కోపము అంటే స్వరూపం వివిత్తము అంటే శుద్ధము దాంట్లో లేదు కానీ దాని వెలుగులో ప్రకాశించే అంతఃకరణ వృత్తులన్నింటి ఎందు కాలుష్యం ఉండొచ్చు పుణ్యము అవ్వచ్చు పాపము అవ్వచ్చు కానీ దాని ఎందు ఏ రకమైన కాలుష్యము లేదు అందుకోసం తర్వాత అది ఈ దేహేంద్రియ మనస్సంఘాతము కంటే వ్యతిరిక్తము అనే సెన్స్ లో వివిత రూపేణి అంటే అది ఆ జ్యోతి సంఘాతము కంటే స్వరూపము గలది తర్వాత అలుప్తృక్ష స్వభావేనా చాలా ఇంపార్టెంట్ అప్పుడు మీరు కన్ను ఘటాన్ని చూసుకోవండి కన్ను అంటే కన్ను ధ్యోతి చూస్తుంది కదా ప్రకాశము కానీ ఈ ప్రకాశము నిత్యప్రకాశమా అనిత్య ప్రకాశమా అనిత్య ప్రకాశం ఎందుకని ఇప్పుడు చూస్తోంది కళ్ళు ముసుకుంటూ అనిత్య ప్రకాశం కానీ కన్ను వెనకాల ఉండే వెలుగు ఆత్మచైతన్యమనే వెలుగు అది నిత్యమా అనిత్యమా అంటే అది నిత్యం ఎందుకని నిత్యము కన్ను చూస్తున్నప్పుడు ఆ వెలుగు వెలుగుతూ ఉండదు కన్ను మూసినప్పుడు ఆ వెలుగు వెలుగుతూ ఉంది కాబట్టి కన్ను మూసుకున్నాను అంతా చీకటి అంటాడు పిల్లడు కళ్ళు మూసుకుని అమ్మ కళ్ళు మూసేసుకున్నాను అంతా చీకటి అంటారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు అంతా చీకటి లేక ఆ చీకటిని చక్కగా తెలుసుకుంటూ ఉండే వెలుగు ఇప్పుడు కన్ను అనేది అనిత్యమైన దృష్టి కానీ ఆ కన్ను వెనకాలండే వెలుగు నిత్య దృష్టి ఇప్పుడు మనస్సు ఉంది మనస్సు కదులుతూ ఉండి అన్నింటినీ తెలుసుకుంటూ ఉంటుంది నేను మనస్సుతో అన్ని తెలుసుకుంటాను కాబట్టి మనస్సు వెలుగు కానీ మనస్సు లుప్తమైపోయినప్పుడు మనస్సు లేకుండా అయినప్పుడు మనస్సు లేకుండా ఎప్పుడవుతుంది నిద్ర కావచ్చు ధ్యానము కావచ్చు లేకపోతే నెత్తి మీద ఎవరైనా పెద్ద మొక్కి వేసాడు అనుకో అప్పుడు కూడా మనస్సు ఒక కొద్దిసేపు ఒక ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్లో కదలకుండా ఉండిపోతుంది లేకపోతే ఎక్కడైనా కాలు జారి పడ్డాను అనుకోండి అప్పుడు కూడా ఒక ట్వంటీ థర్టీ సెకండ్స్ బడుస్తు కదలకుండా కాలు విడిచినప్పుడు లేదా చేయ తెగినప్పుడో ఇలాంటప్పుడు కూడా మనస్సు కదలకుండా ఉండిపోతుంది కానీ మనస్సు కదలలేదని మళ్ళీ మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి మనస్సు ఒకప్పుడు పనిచేస్తూ ఇంకొకటి పనిచేస్తూ కానీ మనస్సు వెనకాలంలో వెలుగు మాత్రం అది సర్వదా ప్రకాశిస్తూనే ఉంటుంది కాబట్టి శ్వేన భాష అన్నప్పుడు అది అంతఃకరణ వృక్తి ప్రకాశం శ్వేన అన్నప్పుడు అది సాక్షి చైతన్య ప్రకాశం కాబట్టి ఈ సాక్షి చైతన్య ప్రకాశము ఎప్పుడూ లోపించేది కాదు విజేత అలుప్త దృక్ స్వభావేన స్వభావం అంటే స్వరూపం దృక్ అంటే చైతన్యమునకు దృక్ అని పేరు సర్వమును ప్రకాశింపజేసే సాక్షి చైతన్యములకే దృక్ అనిపేరు సో అది ఎప్పుడు లోపించదు అలుప్త దృక్ స్వభావేన అని దాని తెలుగులో ఏమశ అంటే ఆ జ్యోతి అది ఎన్నటికీ లుప్తము కానీ సాక్షి చైతన్యము ఇక్కడ ఉండే ఒక్కొక్క ఫ్రేజ్ కి ఒక్కొక్క సెంటెన్స్ కింద నడుచుకోవడం అడిగింది అనువాదం కూడా ఇది ఒక ప్రక్రియ ఏంటంటే ముందు వాక్యం ఉంద చదువుతాము వాక్యం దాపరు చే అంటారంత వాక్యం ఉంది దాన్ని మీరు అదే అక్కడ సింగిల్ సెంటెన్స్ ఉంది కాబట్టి సింగిల్ సెంటెన్స్ ని అనువాదం చేసి నేను అది యూజెస్ డైరెక్షన్ తల్లి వారికి రాసి వారికి ఎవరికి ఏమీ అర్థం కాబట్టి ఆ పొలమానికి సెంటెన్స్ ని సరే చేస్తుంది ముక్కలు ముక్కల కింద విడగొట్టుకుని వేరువేరు వాక్యాల కింద రాసుకోవాలి కానీ మళ్ళీ వేరువేరు వాక్యాల కింద రాసుకున్నప్పుడు తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం కింద రాయిపోవాలి వివిక్త రీతి అయినా ఆనందం స్వచ్ఛమైన శుద్ధమైన రూపము కలదాంతో అని గురుస్తా అలుప్త దృక్స్వభావైనా ఎన్నడూ లోపించని దృక్ సాక్షి సహితంగా స్వభావము కలదానితో అని గురుస్తా పెట్టారనుకోండి రెండు సెంటెన్స్ విడివిడిగా చేసిరా వాటన్నిటి మళ్ళీ కలుపుకుని ఒక సమాహార రూపమైన తాత్పర్యం వచ్చేట్లా ఉన్నారు తపస్సు తద్భారూపం వాసనాత్మకం విషయీ కుర్వన్న అది ఇప్పుడు ఈ అరుత దృక్ష్మరూపమైన సాక్షి చైతన్యము అంతఃకరణ వృత్తి ప్రకాశం ఏదైతే కలదో దానిని తెలుసుకుంటూ ఉంటుంది దానిని విషయముగా చేస్తూ ఉంటుంది ఓకే అంటే దాన్ని ప్రకాశింపజేస్తూ సాక్షిగా ఉంటుంది అనే అభిప్రాయం చేస్తూ మళ్ళీ వెంటనే మంత్రంలో ఏమనుంది ప్రస్వపితి అని ఇప్పుడు ఈ ప్రస్వపితి అనే దానికి కలగంటోందని అర్థం చెప్తూ ఉండాలి ప్రస్వపితి అంటే కలగంటున్నది అంటే కొంతసేపు కళని గని మళ్లీ నిద్రలోకి దాడుకుంటున్నది అని ఆ సందర్భాన్ని బట్టి చెప్పాల్సి అది వాసనా ప్రకాశ రూపము అంతఃకరణ విషయముగా చేయున్నది అనగాడానికి సాక్షి ప్రస్వాపమును చేయును ప్రస్వాపమును చేయును బ్రాకెట్ లో కళను గాను కలగణాలండి లేదంటే స్వయం నిర్మాయ తనే విషయముగా చేస్తుందంటే అది కళే అవుతుందండి కాబట్టి ప్రస్వాపశబ్దానికి ఇక్కడ కళ ఇప్పుడు మీకు క్లియర్ అయిపోయిందండి కాబట్టి ఈ ప్రస్వాపశబ్దం రెండు సార్లు వచ్చింది సయత్ర ప్రస్వపితి అని మళ్ళీ చిత్రం ప్రస్వపితి అని కాబట్టి అది కలలే ఇప్పుడు ఈ కాలంలో మీకు ఒక విషయం స్పష్టంగా తెలుసుకోండి ఏదో తెలుస్తున్నది ఆత్మ స్వయం ప్రకాశం ఇది జాగ్రత్తలో తెలియదు జాగ్రత్తలో ఎన్నెన్నో జ్యోతులు ఉన్నాయి ఇప్పుడు మీ చేతిలో వెంటనే ఉంటాయండి మీరు వెయ్యి ట్యాండిల్ బల్బులు ఒకదో ఇరవైతో పెట్టేసి మొత్తం హాల్ అంతా కూడా ధగధలాగేట్లాగా ప్రకాశింపజేసుకున్నటువంటి హాలు మధ్యలో ఓ వెయ్యి క్యాండిల్ బంబు నిలబడి బ్యాటరీ రేట్ ఆన్ చేశారు ఇలా పెట్టింది అది వెలుగుతుందా లేదా వెలుస్తుందా మీకు తెలియదు చేసట్లో ఉన్నారు బ్యాటరీ రైట్ ఆన్ చేశారు వెలుగుతోంది బాగా ఆత్మ స్వయం ప్రకాశము ఇబ్బంది ఉండదు ఎందుకో తెలుసినా మీకు నేను జాగ్రత్తగా చెప్తా మీరు గమనించండి సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటారు వీకే అనిపించదు నా చైతన్యంతో ఈ జగత్ అంతా ప్రకాశిస్తుంది వీడే అనుకోడు ఎందుకంటే వీటి సంస్కారం ఎలా ఉంటుంది సూర్యుడు ప్రకాశిస్తున్నాడు జంతువులు ప్రకాశిస్తున్నాడు అగ్ని ప్రకాశిస్తోంది చూపులైతే ప్రకాశిస్తున్నాయి ఈ కొత్త కొత్త బంబులు వచ్చి బ్రహ్మాండంగా ప్రకాశిస్తున్నాయి రైకా బంధువులు ప్రకాశిస్తున్నాయి అనుకుంటారు ఇది చాలనట్టుగా దేవుడు నిన్ను ప్రకాశి దేవుడు ప్రకాశిస్తున్నాడు కొండ మీద దేవుడు ప్రకాశిస్తున్నాడు ఆ ఆకాశంలో దేవుడు ప్రకాశిస్తున్నాడు అని మళ్ళీ ఇవన్నీ యాడ్ చేసుకుంటాడు అంతే తప్ప తాను ప్రకాశిస్తున్నాను అని తెలుసుకోలేదు జాగ్రత్త ప్రకాశించేది ఎవరు అనే దాని మీద చెప్పే మాటలు వింటే అవన్నీ నేను బాగా వసమతించుకుంటే ప్రకాశించేది నేనే నీకు తెలియడానికి ఇంకో జన్మల్సి ఉంటుంది పౌరాణికులు ఎలా చెప్తారో తెలుసిన సూర్యుడు కూడా ప్రకాశించుట లేదు సూర్యవండలలో ఉండి ఆ మహావిష్ణువు ప్రకాశిస్తాడు మహావిష్ణువు చెప్తాడు అదే సూర్య నువ్వు ప్రకాశించదని చెప్పాడు అందుకోసం అని వైష్ణవులు చెప్తారు శాస్తేలు ఏమని లలికాదేవి యొక్క గోటి కాళి గోటి కొన నుండి కొంత ప్రకాశాన్ని అరువు తెచ్చుకుని సూర్యుడు ప్రకాశిస్తున్నారు కాబట్టి సూర్యుడి ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది లలికాదేవుడి యొక్క నఖి నఖిన్న సంఖన్నీ నఖ దీ నఖ అంటే గోల్డ్ దీధికి అంటే ప్రకాశము అంటే లలితాదేవి యొక్క కాళిగోటి ప్రకాశము చేత అందులో నమజ్జన కాబట్టి ఎవళ్ళు ప్రకాశిస్తున్నారు మహావిష్ణువు ప్రకాశిస్తున్నాడు లలితాదేవి యొక్క కాళిగోటి గో కాళి గోలు ప్రకాశిస్తాం ఇది కాకుండా మధ్య సంప్రదాయంలో ఆచార్యులు ఒక ఆయన ఉన్నాడు ఆయన రోజు ఆశ తీర్థంలో ఆయన ఓ స్తోత్రాన్ని రచించారు ఏమిటో తెలిసిన ఆ స్తోత్రము నరసింహస్వామి యొక్క చేతి గోల్డ్ ఏమిట స్తోత్రం నేను చూశాను స్తోత్రం నా నరసింహస్వామి చేతి గోల్డ్ చేతికి గోల్డ్ ఉంటాయి ఆయనకి నరసింహస్వామికి ఆయన సింహకారంగా పంద్యాలు ఉంటాయి ఆ చేతి గోళంతో ఈ హిరణ్యక శుల్ని చీల్ చేసి చండాసి ఉందనమాట ఆ చేతిగోళ్ళని వర్ణిస్తారు ఆ చేతిగోళ్లు నా గుర్తుల కూడా ఎప్పుడు విషయాన్ని అవి మామూలుగా ధగధగ బంగారపు గోళ్లు ధగధగ రాగిపోతే ప్రకాశిస్తూ ఉంటారు ఈ ఎల్లో ప్రకాశం గోల్డ్ ప్రకాశం మీద ఈ హిరణ్యకస్ యొక్క రక్తం పడి ఆ ఎల్లో కలరు ఈ రెడ్ కలరు అని తెలిసి ఇలా మొదలుపెట్టి ఉంటుంది తప్పాలు అనిపిస్తాయి ఏడు వర్ణాలు అనిపిస్తాయి ఆ శ్లోకాలన్నీ ఉన్నాయి అది కూడా నరసింహ శ్లోని అలా ఇదంతా భిన్నమైన నేను ప్రకాశిస్తున్నానని అనుకుంటాడా ఎవరూ కాబట్టి జాగ్రత్త వ్యవస్థలో ఆత్మస్వయం ప్రకాశము అని నిరూపించడం చాలా కష్టం స్వప్నావస్థలో ఎవరు ప్రకాశిస్తున్నారు స్వప్నావస్థలో చంద్రుడు లేడు చంద్రుడు లేడు నరసింహస్వామి లేడు లలితాదేవి లేడు మరి ఎవరున్నారు స్వప్నావస్థలో ఆత్మ ఉన్నారు ఆత్మస్వయం జ్యోతి అందుకే మంత్రంలో అట్లాది పురుష స్వయం జ్యోతి భవతి వర్తను త్రస్వపితి ఉచ్యతే అంటే అది ప్రస్థాపితి అనేదానికి మీకు నిద్రపోతున్నాడనే అర్థం వచ్చే అవకాశం ఉంది కనుక సెంటర్లో ఏమంటున్నారంటే ఈ విధముగా ఉండుకే ఈ సందర్భంలో ప్రస్తోపితి అని చెప్పబడుతున్నది అని ఆయన డౌట్ కూడా తయారు ఈ విధముగా ఉండుక అంటే అర్థమ చూసినా ఈ విధముగా సాక్షి అయి ఉండుక ఏది కలదు అది ఏ అంటే బ్రాకెట్ లో కళ నిర్దేశించవచ్చు ఉన్నది మంత్రం అవస్థ మంత్రంలో అత్రుషస్వయం జ్యోతిర్భవతే ఉంది అత్ర అంటే అర్థం లేదు అత్ర అంటే ఈ అవస్థయవస్థా స్వప్నావస్థయ లేదా అస్న్ కాళే స్వప్నకా ఏ అయ అంటే ఆత్మామిత్త జ్యోతిర్భవతి అంటే స్వయం జ్యోతిర్భవతి స్వయంగా ప్రకాశించేతో స్వయమని చెప్పడం అభిప్రాయం తెలుసుకున్నాండి అంతఃకరణము ఇతర ఇంద్రియములు సూర్య చంద్రాలు మొదలైన జ్యోతులు ఏది జనవో వీటన్నిటికంటే విలక్షణమైన జ్యోతిగా ఉంది అంటే ఆ స్వయం జ్యోతి వివిక్త జ్యోతి అంటే ఒక చెప్తారు బాహ్యాధ్యాత్మిక భూత భౌతిక సంసర్గరహిత జ్యోతి భవతి చూడండి బాహ్య జ్యోతులతో దీనికి సంసర్గము అంటే కలయిక పాక్య జ్యోతులు అంటే ఏమిటి సూర్యుడు చంద్రుడు అగ్ని శబ్దము గంధము ఇలాంటి జ్యోతులు మనం చూసాం కదా లిస్టు వాటితో ఆ జ్యోతులన్నీ ఏదో తెలిసినా భూత భౌతిక జ్యోతులు పంచభూతములు శబ్దస్పర్శన స్వరూపములు భూత సూక్ష్మభూత రూపములైన జ్యోతులు శబ్దము జ్యోతి మీ మనస్సుని ప్రకాశంపజేస్తున్న శబ్దం మనం చూసాం అదంతా భౌతికమైన జ్యోతులంటే దీపాలు ఇరవై మంది భౌతికమైన జ్యోతులు వాక్యంలో లోపలికి రండి పంచభూతములతో కూడిన జ్యోతులు భౌతికమైన జ్యోతి అంటే సూక్ష్మ పంచభూతముల సమావేశమైన మనస్సు అనే జ్యో ఈ జ్యోతులు ఉన్నాయి వాక్యంలో ఉన్నాయి అధ్యాత్మము అధ్యాత్మం అంటే దేహేంద్రియ సంఘాతము ఈ జ్యోతులన్నిటితోటి ఆత్మ చైతన్య జ్యోతికి సంసర్గము కలయికలేదు అది స్వయం జ్యోతికి అంటారు ఇక్కడ ఏం వచ్చినట్టు ఈ వ్యవస్థలు ఈ సమయము నుండు ఈ పురుషుడు అంటే ఆత్మ తాను మాత్రమే విశుద్ధమైన జ్యోతి అయి ఉండు అంటే ఆదిభౌతిక మరియు ఆధ్యాత్మికమైన భూతముల మరియు భౌతిక పదార్థముల సంయోగము లేని చైతన్యముగా ఉండు అత్రి పురుషస్వయం జ్యోతిర్భవతి కోళ్ళ మళ్ళీ చర్చ ఈ చర్చ చిన్నదిగానే ఉంది అయినా చూడతాము నము అసక మాత్రోపాదానం కృతం కథం ప్రశంసతి అత్రి పురుషస్వయం జ్యోతిర్భవతి ఏమండి మీరు స్వయం ప్రకాశుడు అని ఉంటారు స్వప్నంలో శబ్దం ప్రకాశించింది శబ్దం ప్రకాశించిందంటే ఆ శబ్దం అక్కడి నుంచి వచ్చింది ఈ జాగ్రత్త వ్యవస్థలో ఉండే ఒక అంశమును తీసుకుని స్వప్న దేహాన్ని స్వప్న ప్రపంచాన్ని నిర్మాణం చేసింది అని చెప్తున్నారు కాబట్టి జాగ్రత్త వ్యవస్థ నుంచి మెటీరియల్ ని మీరు అరువు తెచ్చుకుని స్వప్న ప్రపంచాన్ని నిర్మాణం చేస్తూ అంతా తానే గొప్పగా ప్రకాశిస్తోంది అని ఎలా ఈ చెత్తకున్న అరుగు మాట ఏంటి ఇప్పుడు కోరడానికి పెళ్లికి పెళ్లి చూపులకు వస్తున్నారు అమ్మాయిని చూడడానికి పెళ్లి చూపులకు వస్తున్నారు గ్రామంలో వస్తుంటే ఆ గ్రామంలో ఒక ఆయనకి గుర్రబద్ది కదా ఆయన గుర్రబ్బద్కే ఉంది గుర్రబ్బద్ మిగతా వాళ్ళందరూ నడిచి వెళ్తారు గుర్రబంది వెంటనే చూస్తే దేవకున్నారు కదా అప్పుడు ఏమంటే మా అమ్మాయిని చూడటానికి బియ్యాల వారు వస్తున్నారు అని అసలే ఆయనకి అర్థం అవుతుంది ఆ మొన్న కొట్టిన వాళ్ళు గంట ముందు ఈ గుర్రబంకి వచ్చి ఈ అమ్మాయి ఇంటి ముందు కట్టేసారు ఏమంటే తర్వాత ఒక నాలుగు ఆవులు ఉన్నాయి ఈ అమ్మాయి ఇంట్లో ఆవు లేదు పాలు కొనుక్కుని ఓ సో పాలు కొనుక్కోవడం దానికి కొద్దిగా కాఫీలో కలిసింది నిండింది రోడ్డు మజ్జిగ అది వాళ్ళ యొక్క పాలు తల్లి పాలు కొడుకుంటే గొప్ప పాలు కానీ ఏమంటే మా అమ్మాయిని చూడటానికి విజయాల వారు వస్తున్నారు గోహో బాగా చాలా వస్తుంది మొన్నడు పొద్దున్న ఎక్కడొస్తున్న ముహూర్తం కూడా ఉంటుంది తొమ్మిది ఓకే ఎనిమిదిన్నర అయ్యేపటికి ఈ నాలుగు ఈ ఇంటి యజమాని యొక్క ఈ లోపల విజయాల వారు వచ్చారు వస్తూనే గుర్రబీని చూసి ఆ వీళ్ళు గుర్రబర్గ్యం ఏంటేస్తారే అని అనుకుంటారు అనుకుంటా లోపల చూస్తే వాళ్ళలో ఒకటి గుర్రబర్గ్గేంటే అవునండి గుర్రబర్జీ అది అలాగే కాదు అదని చూస్తారు ఈ లోపల ఈ బియ్యాల వారికి కాఫీ అని ఇచ్చి ఈ రకాల ఆవులు కనపడతాయి అంబానికి అవండి దొడ్లో ఆవులు పెట్టాలంటే ఆవు నాలుగు ఆవులు ఉన్నాయండి అలాగా నాలుగు ఆవుల పాడి ఉన్నదే అవునండి మా ఊళ్ళో నాలుగు పాడి ఉంటుంది వాళ్ళు వియ్యాల వారి అమ్మాయిని చూసి మాకి అమ్మాయి నచ్చింది వాళ్ళకి నచ్చింది గుర్రబ్బో ఆవిడే అబ్బాయికి అమ్మాయి నచ్చిందో మానిందో లేదు అమ్మాయి అసలు తలసి చూస్తేనే నచ్చడానికి తలస్త చూడదు అమ్మాయి చూడదు మాట్లాడదు వీడు బిచ్చుకోవడమే తప్ప అమ్మాయి వీడి కేసి చూడదు వీడితో అంటే వీడే దించుకుంటూ ఉంటాడు మొత్తానికి ఏదో తొంగి చూసి ఏదో చూసి మొత్తానికి నచ్చింది అని వీడు అనుకుంటాడు అయితే వీడు అనుక్కోవడానికి ముందే పెద్దవాళ్ళకి నచ్చేసింది ఎందుకంటే గుర్ర బి కనపడుతోంది ఆవులు అంబ అనే శబ్దాలు కనపడుతున్నాయి ఇంకెంతకంటే ఏం కావాలి ఆ రకంగా మీరేమో స్వప్నావస్థలోకి కావలసిన సామర్గ్ర్యులంతా జాగ్రత్త అవస్థ నుంచి ఎరువు తెచ్చుకుని స్వయం ప్రకాశము అని ఎలా చెప్తావు ఆత్మ ప్రకాశిస్తోంది ఈ జాగ్రత్త అవస్థలు సామానంతా పెట్టుకుని ప్రకాశిస్తోందని చెప్పాలి కానీ అత్రయం పురుష స్వయం జ్యోతి భవదేదలంత అర్థమైందండి ఇక్కడ పూర్వపక్షం ఏంటంటే ఈ లోకము అంటే జాగ్రత్త అవస్థ విషయములను పురుషుడు స్వీకరించే ఉన్నాడు కదా అతి వాసనలు ఉండగా ఈ స్వప్నమునందు ఈ పురుషుడు స్వయం ప్రకాశస్వరూపుడము అని ఎట్లు చెప్పవచ్చును వాసనలు ఉన్నాయి కదా అది కూడా ప్రకాశిస్తున్నారేమో ఆత్మే ప్రకాశిస్తుందేమో ఎలా చెప్తాం లేకపోతే కనీసం వాటితో కలిసి ప్రకాశిస్తుందని చెప్పచ్చు చెప్పాలి నై దోష ఇది దోషము కాదు ఎందుకంటే విషయభూతమే వేతా అదంతా కూడా అంటే జాగ్రత్త వ్యవస్థ నుంచి వాసన ఆ వాసనలని ఉపాదానముగా అంటే రా మెటీరియల్గా తయారు చేసుకుని పెట్టుకుని శబ్ద శబ్దాలని రూపాలని రసములను అన్నిటినీ మనం నిర్మాణం చేసుకుని దర్శిస్తున్నాం అవన్నీ విషయములే తప్ప అవి దర్శించే దృక్ స్వరూపములు కావు దృశ్యములే దృశ్యములంటే జలే నిజానికి ఆ కథలో ఏమవుతుందంటే పెళ్లి అయి పెళ్లి వాళ్ళు వస్తారు వెళ్ళి అయ్యి వెళ్ళిపోతారు మళ్ళీ వీళ్ళు అల్లుడు వస్తారు అది పదహారు రోజులు పడకపోతే ఇంకో అల్లుగుడు వస్తారు ఈ అల్లుడితో పాటుగా ఆ విజయపురాలు వీళ్ళు కూడా వస్తారు గుర్రబ్బరికే ఉండదు ఆ వీడికి ఉంటారు అప్పుడు అలుగుతారు ఎవరు గుర్రబ్బరికే ఉన్నారు అది ఉందిగా అదిగో పక్కన సుబ్బారావు గారు దగ్గర ఉంది అది వాళ్ళది ఆ గుర్రద్ది ఆ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండదు మరి ఆవులు అది మన రామారావు గారు అవుతున్నాయి మరి ఆవేళ ఆవేళ మీరు పెళ్లి వచ్చేసిన అనేది కథ అలా అవుతుంది ఓ అలాగా అయితే అలా ఏం చేస్తారంటే మా ఊరు ఆచారం అవుతారు మా ఊళ్ళో ఏ అమ్మాయి పెళ్లి చెప్పులైనా ఆ గుర్ర బీ ఆవులు అది మా ఆచారం మా శిష్టాచారం అది అందుకోసం పెట్టారు ఓ అలాగా ఇదో ఇది ఇలాంటివి ఎవరిని మామూలుగా పెళ్ళి చూస్తూ పెళ్లి అయిన తర్వాత పదహారు రోజులు పొందుకేసి ఎవరినో పిలిచి భయం పెట్టారు కదా అంటే మాకు ఆచారం లేదండి మా ఇంట్లో దేవరాలు లేదు ఇలాంటి ఇటువంటి ఆచారాల్లో చిక్కుకును గింజకుంటూ జీవితంలో మంచి విలువైన కాలాన్ని జలు వృధా చేసుకుంటూ ఉంటారు వాటిలో సహనమైన ఉండవు కేవలము రాగద్వేషములు నిర్మాణం అవడం తప్ప ఏమీ ఉపకారం ఉండదు ఆ రాగద్వేషాలు నిర్మాణం చేసుకుని ఆ సంసారంలో రాజమండ్రులు సతమతమవుతూ ఉంటారు ఎవరో తెలిసిన విద్యాధితులు చొరవు సంజారిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకేమో తెలివి తెలివి చేయటం లేక విద్యాధి నా చూసి కాళమొప్పి పెట్టేసి అనుభవాన్ని రంగం నేను పాఠం చేస్తాము తేన అత్రయం జ్యోగి చేయటం శక్య అవన్నీ ఉండి ఆ వాసనలతో నిర్మాణమైన శబ్దాది విషయముల జ్ఞానము ఉంటూ వీడు విన్నాడు గనుకనే ఆత్మస్వయం జ్యోతి అని మీరు స్వప్నంలో నిరూపించగలుగుతున్నా అని ఏమీ లేవనుకో అంటే సుషిష్ట సుశిస్తులో ఆత్మస్వయం జ్యోతిని నిరూపించడం చాలా కష్టం అని చెప్పి భగవంతుడు స్వప్నావస్థని పెట్టాడు ఆత్మస్వయం జ్యోతి అని మనకి చెప్పడం కోసం స్వప్నావస్థని పెట్టాడు సో అన్యథ అంటే ఈ శబ్దాది విషయంలో అడుగు లేకపోతే అంటే అసతి విషయే కస్మి విషయం అనేది ఏదీ సుశృష్టి కాలే ఇవ అనే తర్వాత మాట నటు అన్యథాసతి విషయే తస్టి సుశుష్టి కాలే ఇవ్ కాళదల సమయంలో ఏ విషయము లేదు శబ్దం లేదు రూపం లేదు రసం లేదు ఏ విషయము లేనప్పుడు ఆత్మస్వయం ప్రకాశం అని నిరూపించడం కూడా కష్టమవుతుంది సంభవం కాదు ఇదిగో శబ్దం ప్రకాశిస్తోంది శబ్దం చేయడం కదా తనం తాను ప్రకాశించకూడదు ఆత్మచైతన్య ప్రకాశంలో ప్రకాశిస్తుంది అని మనం చెప్పచ్చు గాఢ నిద్రలో అలా చెప్పడం కదా చెప్పదు ఎందుకంటే గాఢ నిద్రలో ఏదీ ప్రకాశించడం లేదు ఎలా పునః సాభా ఆసనాత్మిక విషయభూత ఉపలభ్యమానా అంటే సుశుక్తికి భిన్నంగా పునః అంటే సుశుక్తికి భిన్నంగా ఎప్పుడైతే ఆ చైతన్య ప్రకాశము మనకి దొరుకుతుంది తెలుసుతోంది ఎలా తెలుస్తోందో తెలిసిన విషయాకారమును పొంది తెలుసుకోవాలి ఈ చైతన్య ప్రకాశానికి విషయాకారం ఎక్కడి నుండి వాసనల నుండి అంతఃకరణము విషయాకారాన్ని సమర్పిస్తుంది ఆత్మచైతన్యము ప్రకాశాన్ని దాంట్లో నింపుతుంది అపురది ప్రకాశిస్తుంది శబ్దం ప్రకాశిస్తుంది రూపం ప్రకాశిస్తుంది తదా అతి పుషా వివ నిష్పృష్టరహితం చధురాది కార్యకరణం వ్యావృత్తస్వూప అవుతృతులు ఆత్మజ్యోతి వేరూపేణా వాక్యాలు తెలుగులో ఎలా ఉందో చూడండి ముందు తర్వాత వాక్యం చూపే నైష దోష ఇందు దోషం కాదు సిద్ధాంతం ఎందుకంటే అది అంటే వాసనల సముదాయము విషయము అంటే దృశ్యము అయ్యే ఉన్నది పైగా దాని ద్వారానే ఈ స్వప్నావస్థ ఎందుకు పురుషులు స్వయం ప్రకాశ స్వరూపులని నిరూపించుట శక్యమవుతోంది అట్లుగాక సూర్యాదు సూర్యాది జ్యోతులు ఉన్న వ్యాఘ్రదవస్థలు ఎందు కానీ దృశ్యము ఏదీ లేని సుశుప్తి ఆత్మ స్వయం నిరూపించుట శక్యము కాబోతుంది కానీ స్వప్నం మాత్రము వాసనారూపము ప్రకాశము దృశ్యముగా తెలియబడుతూ ఉంది వాసన రూపాన్ని సంతరించుకున్న ప్రకాశము దృశ్యమై తెలియబడుతూ ఉన్నది దృక్ష్మరూప సాక్షి చైతన్యం చే కావున ఆ అవస్థ బయట కుటీయబడిన కత్తి వల్లే కత్తి లోపల ఒలలో పెట్టుందండి కత్తి ఉండలేదు కూడా తెలియదు ఒక ఉంటే అది జగధగడుతోందో లేదో కూడా తెలియదు వరలో ఉంటే ఎదురు వస్తుంది వరలోంచి తీసేదనుకోండి జగధగ ఆడిపోతుంది కత్తి అది స్వప్నావస్థ అది వల బయటకు తీయబడిన కట్టి సకల విధములైన సంయోగములు లేనిది కళ్ళు మనస్సు మొదలైన దేహేంద్రియ సంఘాతము కంటే విలక్షణమైన అదు ఆత్మజ్యోతి తన స్వరూపముచే ప్రకాశిస్తూ అనుభవమునకు వస్తోంది ఆ ఆత్మజ్యోతి ఎన్నిటికీ లుప్తమయ్యేది కాదు దానిచే అంటే స్వప్నమునందు ఇంకో జ్యోతి లేనందు లేనందు ఈ యొక్క తేనా నుండి తేనా అన్నది హేతౌ తృతి దాని అంటే ఏంటి స్వప్నములందు ఇంకో జ్యోతి ఏమీ లేకుండా ఆ కారణంతో ఈ అవస్థలందు అంటే ఈ స్వప్నావస్థయలు పురుషుడు స్వయం ప్రకాశము అని అది చేక్యం చూడాలి ఎలా పునః ఎప్పుడైతే పునః అంటే పైన చెప్పిన సుశూ వ్యవస్థకి భదంగా ఎలా ఎప్పుడైతే అంటే ఏ స్వప్నావస్థ ఉందైతే సా ఆ ఇప్పుడు ఎటువంటి ప్రకాశం ఉంది వాసనాత్మిక వాసన రూపాన్ని సంతరించుకున్న ప్రకాశం అంచేతనే ఆ ప్రకాశం అనవైపోయింది విషయభూక అది విషయాకారాన్ని పొంది ఉన్నది శబ్దాది రూపాన్ని పొంది ఉన్నది అందుచేతనే ఉపలభ్యమానాభావతి ఆ సాక్షి చేతి నుంచి తెలియబడుతూ ఉన్నది సదా అప్పుడు అసిహి పుషాధిక నిష్కృష్ట వడ నుంచి బయటికి చేసిన కత్తి వదే ఆ ఆత్మచైతన్య ప్రకాశము సర్వ సంసర్గరహితం వ్యాగ్ర వవస్థలో అయితే సూర్యాది జ్యోతులతో కలగాపొలం అయిపోయింది సుషుష్ఠులు అయితే అసలు దృశ్యమే లేదు ఇప్పుడు అది ప్రకాశిస్తోంది సూర్యాది జ్యోతుల యొక్క కవరిక కలగాపొలం అనేది లేదు తర్వాత చక్షురాది కార్యకరణం వ్యాగుత స్వరూపం వ్యాగ్ర వవస్థలో కన్ను అనే జ్యోతి అదే సూషిస్తోందేమో అనిపిస్తుంది మనస్సు అనే జ్యోతి సూచిస్తోందేమో అనుకృష్ణం ఇప్పుడు ఏమైపోయింది కన్ను నిద్రపోతోంది ఇంద్రియములనే నిద్రపోతున్నాయి కానీ ప్రకాశిస్తూ శబ్దం ప్రకాశిస్తాం కాబట్టి కన్నుములైన వాడి కంటే దేహము ఇంద్రియముల కంటే విలక్షణమైన స్వరూపము గల ఆత్మజ్యోతి అలుప్తదృక్ ఈ కన్ను మనవైన జ్యోతులు ఓసారి ప్రకాశిస్తే ఇంకోసారి ప్రకాశించటం మానేస్తే ఈ ఆత్మజ్యోతి ప్రకాశించటం మానేసే ప్రసక్తి లేదు ఆత్మజ్యోతి అనుకొని ఆత్మజ్యోతి శ్వేణ రూపేణ అవభాసయృహ్యతే తన సాక్షి చైతన్య స్వరూపముతో స్వప్న ప్రపంచమును ప్రకాశిపజ మనకి అనుభవానికి వస్తోంది అద్రా పురుష స్వయం యోగ్యం సిద్ధం అందుచేత ఈ స్వప్నాశయ ఈ చైతన్య ఆత్మా ఈ పురుషు స్వయం ప్రకాశించి ఈ స్వప్నా సరిక విస్తారంగా ఇప్పుడు చెప్పబోతున్నారు రాబోయే నాలుగైదు క్లాసులు స్వప్నమే ఉంటున్నారు మీరు ఓపికగా చదవాల్సింది చాలా ఓపిక పడ్డారు నీకు ఉండాలి అనుకుంటే నాకు ఉండాలి సో ఈ మంత్రానికి అవతారించాలి అత్ర నన్ను అన్నాడంటే ఏదో సందేహం లేవలేదు కదా అత్ర కథం పురుష స్వయం జ్యోతి అండీ అట్లా ఈ స్వప్నావస్థి పురుషుడు అంటే ఆత్మచైతన్యము స్వయం ప్రకాశము అని అవగపడదు ఎందుకంటే ఏ నా జాగరిత ఇవా జాగ్రహాలు జాగరిత ఇవాళ ఉన్నారు కదా జాగరితే ఇవాయితే బెటరు ఎలా ఉంది ఇక్కడ జాగరిత ఇవాళ ఉండే నువ్వు జాగరిత ఇవాళని వెడదీస్తే ఇలాగా వెడగొచ్చు అలాగా విడరిగొచ్చు దింపుకుంటుంది జాగరితే ఇవాళ దింపుకుంటు నేను కూడా ఒకసారి జాగ్రదవస్థయ్యగ్రాహకాలక్షణ వ్యవహారో దృశ్య చక్రురాజ్యదిత్యాద్యా తృశ్యాగరి ఇప్పుడు ఫేరైంది కదా జాగరితే అని మీద కాబట్టి అక్కడ కూడా ఏమైనా ఉండాలి జాగరితే అని ఉండాలి కాబట్టి జాగ్రత్త వ్యవస్థ చూసుకోండి మీరు జాగ్రత్త వ్యవస్థలో ఏముంది కన్ను ఉంది కన్ను చూసుకోండి కన్నును చూడటానికి అనుగ్రాహక దేవత ఒకటి ఉంటుంది ఆదిత్యుడు కన్నుకి ఆదిత్యుడు ఈ మంత్రాలు విన్నారా నేను ఇవ్వే ఉంటాను అంటే దేవాలయాల్లో చెప్పండి ో మే చక్షుషిక్షిత చక్షుడు హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి చంద్రమా మే మనసి మనోహృదే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి ఇంద్రో మే బితూ హృదయతో కదే నా కళ్ళ ఎందు సూర్యుడు ఉన్నాడు చంద్రుడు కాల చంద్రుడు మనస్సు ఉన్నాడు కాలయందు విష్ణు ఉన్నాడు చేతులయందు ఇంద్రుడు ఉన్నాడు ముక్కులందు అశ్విని దేవతలు ఉన్నారు నాలుగో అగ్ని ఉన్నాడు అగ్ని ముఖే స్థిత ఓకే సో ఈ విధంగా ఇంతమంది దేవతలు నా సర్వేంద్రియముల సమావేశమై ఉన్నారు ఇది జాగ్రత్త వ్యవస్థ జాగ్రత్త వ్యవస్థలో ఎలా ఉంటుంది తెలుసుకునేవాడు తెలియబడేవి అనే వ్యవహారం అంతా ఉంటుంది గ్రాహ్య గ్రాహకాది లక్షణ వ్యవహార మొత్తం అంత వ్యవహారం ఉంటుంది ఇది జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సరిగ్గా జాగ్రత్త అవస్థలలో ఉంటుంది అంతేకాదు స్వప్నం జాగ్రత్తలోనే ఉంటుందండి కాబట్టి జాగ్రత్త వ్యవస్థల వల్ల అయితే సూర్యుడు చంద్రులు మరుడైన అనుగ్రాహక దేవతలందరూ ప్రకాశిస్తూ ఉన్నారో స్వప్నంలో కూడా వాళ్ళందరూ కూడా ప్రకాశిస్తూ ఉంటారు వృక్షం అటువంటిప్పుడు మీరు వచ్చి కేవలము ఆత్మ మాత్రమే స్వయం ప్రకాశము ఇంక మరిది లేదని అలా చెప్తారు దీనికి నేను తెలుగు రోజు ఈ స్వప్నమునందు స్వయం ప్రకాశం ఎట్లు ఎవరైనా వ్యాగ్రవస్థ ఎందువలే స్వప్నమునందు కూడా తెలియబడేది తెలుసుకునేది మొదలైన రూపము గల వ్యవహారము అంతా అనుభవమునకు వస్తోంది అంతేగాక కన్ను నోరు మొదలకు ఇంద్రియములను ప్రకాశింపజేస్తే సూర్యుడు అగ్ని మొదలైన దేవతలు కూడా వ్యాగ్రవస్థలో ఎట్లో అటులనే అనుభవమునకు వస్తున్నారు ఈ అవస్థలు రెండింటికి తేడా ఏమీ కానరా అని ఈ స్థితిలో ఈ స్వప్నమునవు పురుషుడు స్వయం ప్రకాశవుతున్నారు అంటూ జాగ్రత్త కంటే స్వప్నమునకు తేడా ఉందని ఎట్లు నిర్ధారించాలి అని పరిస్థితులు అర్థమైందే ఇప్పుడు చూడండి నను అత కథం పురుషస్వయం జ్యోతి ఏన జాగరితే ఇవ గ్రాహ్యగ్రాహకాదిలక్షణ సర్వో వ్యవహారో దృశ్యతే సకల వ్యవహారము ఎలా ఉంటున్నారు వ్యవహారము గ్రాహ్యము గ్రాహకుడు తెలియబడేది తెలుసుకునేవాడు అనే రూపంగా ఉండే వ్యవహారం అంతా కూడా స్వప్నంలో ఎలా ఉంది జాగ్రత్త వస్తులో ఉన్నట్లే ఉన్నది పైగా శక్షురాజ్య గ్రాహకాహ ఆదిత్యాద్యా లోకా లోకములో ఉంటే ప్రకాశముడు సో కన్నుములైన ఇంద్రియములను ప్రకాశంపజేస్తే సూర్యుడు అగ్ని ముదైన దేవతలు కూడా ఆ ప్రకాశింపజేస్తే దేవతలు వాళ్ళు కూడా తథా ఏవో దృష్టింటే యథా జాగ్రత్తతే జాగ్రత్త వ్యవస్థలో ఎలా ఉన్నారో అలాగే అనుభవాలకు వస్తున్నారు ఇప్పుడు మీరు జాగ్రత్త వ్యవస్థలో కళ్ళుతో చూశారనుకోండి ఎవరగ్రహము సూర్యుడు అనుగ్రహం ఓకే నిద్రపోయేందుకు స్వప్నం వచ్చేది స్వప్నంలో మీకు దేహం ఉంటుంది ఆ దేహానికి రెండు కళ్ళు ఉంటాయి వాటితో చూస్తారు అప్పుడు కూడా అక్కడ ఎవరగ్రహము చూడు అనుగ్రహం ఎందుకంటే స్వప్నానికి కావలసిన రామిటీరియల్ అంతా జాగ్రత్తలలో చేయి కాబట్టి జాగ్రత్తవస్థలో కల్లికి అనుగ్రహం ఇచ్చిన సూర్యుడే స్వప్నావస్థలో కల్లికి అనుగ్రహాన్ని ఇస్తడు త్ర కథం విశేష అవధారణం క్రియే అత్రుషస్మయం జ్యోతిర్భవతికి తే తస్ సతి అది అలా ఉంటున్నప్పుడు విశేష అవధారణ పర్టికులర్ గా స్వప్నావస్థ గురించి ఇట్ ఈస్ డి ఫ్రమ్ జాత్యవస్థ అన్నట్లుగా ఈ అవస్థలూ ఈ పురుషులు స్వయం జ్యోతి అవుతున్నారు అన్ని ఎలా చెప్పగలదు అని ప్రశ్న దాన్ని సమాధానం ఉచ్యతే సమాధానం ఖచ్చితం లేదండి ఘంటావతారికే అవతారికలోనే ప్రశ్న సమాధానం ప్రశ్న వైలక్షణ్యా స్వప్నదర్శన స చూడండి స్వప్నము చూపుక అనేది సరిగ్గా జాగ్రత్త వ్యవస్థలో లాగే ఉంటుందని మీరు అనుకోవద్దు స్వప్నము కంటే తేడాగా ఉంటుంది ఏమిటది దాన్ని వివరిస్తాం జాగరితే హింద్రియ బుద్ధి మన ఆలోకాది వ్యాపార సంకీర్ణం ఆత్మజ్యోతి జాగ్రత్త అవస్థలో కూడా ఆత్మజ్యోతి ఉంది ఆత్మజ్యోతి ఉంది ప్రకాశిస్తాం కానీ ఇంద్రియములు ప్రకాశిస్తున్నాయి బుద్ధి ప్రకాశిస్తోంది మనస్సు ప్రకాశిస్తోంది దీపం ప్రకాశిస్తోంది సూర్యుడు ప్రకాశిస్తున్నాడు చంద్రుడు ప్రకాశిస్తున్నాడు ఇన్ని ప్రకాశములతో కలిసిపోయి ఈ ఆత్మజ్యోతి కలగాపులలో అయిపోయి ఉన్నది హక్ ఇంద దీనికి భిన్నంగా జగణ వ్యవస్థకు భిన్నంగా ఇహ స్వప్నే ఈ స్వప్నమునందు ఇంద్రియాలు లేవు కావున ఇంద్రియాలు లేకపోతే దేవతల కి వస్తారు ఇంద్రియాలు ఉంటే దేవత ఇంద్రియాలు లేవు కదా తదనుగ్రాహకాదిత్యాలోకాభావాదిత్యుడు కంటిని అనుగ్రహిస్తూ ఉంటాడు ఎలా అనుగ్రహిస్తారో తెలిసినా బయట ప్రకాశాన్ని నింపి కంటిని అనుగ్రహిస్తాడు స్వప్నంలో ఆదిత్య ప్రకాశం ఉంటుందా ఉండదు బయట సూర్యుడు స్వప్నంలోకి రాడు బయట కన్యరాజు స్వప్నంలో కాబట్టి దేవతలు అందరూ బయటే ఉండిపోతారు స్వప్నంలోకి వాళ్ళేమీ ప్రకాశించే అవకాశం లేదు ఎందుకంటే ఇంద్రియం ఉండాలి ఇంద్రియం ఉంటే దేవత ఇంద్రియం లేకుండా దేవత ఎక్కడ వివితం కేవలం భవతి కాబట్టి ఈ స్వప్నా ఆత్మజ్యోతి అదొక్కటే ఉంటుంది కేవలం ఇంకే జ్యోతి లేదంటే వివిత్తముగా ఉంటుంది అంటే మనస్సుతంటే వివిక్తముగా అంటే వివిత్తముగా అంటే వ్యతిరిక్తముగా విలక్షణంగా ఉంటుంది జవాబు ఈ యొక్క జవాబు చూడండి స్వప్నానుభవమునకు జాగ్రత్త అనుభవము కంటే తేడా ఉంది కనుక పురుషుడు స్వయం ప్రకాశుడని నిర్ధారించవచ్చును ఎందుకంటే జాగ్రత్త అవస్థల ఇంద్రియములు బుద్ధి మనస్సు దీపము ఆలోకం అంటే దీపము మొదలు వాటి వ్యాపారము వ్యాపారం ప్రకాశము ఇచ్చుక లతో ఆత్మజ్యోతి కలిసిపోయి ఉంది కానీ ఈ స్వప్నముందైతే ఇంద్రియములు లేవు గనుక వాటిని అనుగ్రహించే సూర్యాదుల ప్రకాశము కూడా లేదు కనుక ఆత్మజ్యోతి విశుద్ధము అంటే సంసర్గరహితము ఇతర జ్యోతులతో సంసర్గము లేని కేవలము అంటే రెండవది లేనిది అవుతోంది కావున స్వప్న అనుభవము జాగ్రత్త అనుభవము కంటే విలక్షణము అదే అంటారు తస్మా విలక్షణము కాబట్టి స్వప్న అనుభవము జాగ్రత్తల అనుభవము కంటే చాలా విలక్షణము దీని మీద మళ్ళీ ఇంకొక ప్రశ్న దాని మీద సమాధానం ఇది శుక్రవారం రాష్ట్రంలో దీన్ని ముందుకు తీసుకువెళ్తారు